మూడు వందల ఎనిమిది ఎన్నడో కోనే నీచరతగులకం అన్నిట స్త్రీపతికాధీనమూట దేహాధీనము తిరిగేటి జీవులు దేహము అర్థాధీనము మోహాధీనము ముంచిన ఆహా ఇది పుణ్యాధీనము సతతము పురుషుడు సతులయాధీనము అతివలు వయస్సుకునధీనము గతియగు వయసులు కాళాధీనము అతిశయమిది మాయాధీనము దైవాధీనము తగిన జగమిది దేవుడు మోక్షాధీనము కేవల మోక్షము टपति सेवाधीनमो किलुगे लेध